వచ్చేసి శివధనుర్భంగం ఈ శివ విష్ణు డివిజన్ పెడతది అక్కడ ఈ శివ రామాయణంలో విష్ణువు లేడు శివుడు లేడు అంటే ది వే వీ నో దెమ్ దే ఆర్ నాట్ దే సో ఎనీవే ఆ తర్వాతి కాలంలో రామాయణం వైష్ణవ గ్రంథంగా లోకంలో చలామణి వచ్చినప్పుడు శైవులకి వైష్ణవులకి ఉండే విభేదాలని కొంత బలం చేసుకోవడం కోసమని దీంట్లో విష్ణువు యొక్క మహిమను అధిక రామాయణంలోక ప్రసిద్ధి చెందిన కదం కదా రామాయణంలో కనుక విష్ణు కంటే శివుడు తక్కువ వాడు అని కనుక చూపించినట్లయితే అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది అన్న ధోరణితోటి ఈ పరశురామ గర్భభంగము కథను తీసుకొచ్చి పెట్టారు పరశురాముడు రామాయణ కాలం వాడు కానే కాడు పరశురాముడు భారత కాలం వాడు కర్ణుడు వీళ్లతో పాటు ఉన్న మనిషి కానీ రామాయణంలో వాడు కాదు కూర్చో హఠాత్తుగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి అక్కడ పరశురాముడిని ప్రవేశపెట్టేసి ఈ పరశురాముడు అక్కడ గతం కూడా మీరు చదివితే అది వాల్మీకి కవిత్వం కాదు ఆ పరశురాముడు కూడా చాలా అసందర్భంగా మాట్లాడతాడు ఏదో జనక మహారాజు ఏదో ఒక కండిషన్ పెట్టాడు రాముడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసి సీతను వివాహం చేసుకుని తన ఊరు వెళ్తూ ఇతగాడు వచ్చి ఏదో పెద్ద మాట్లాడతారు ఏమైనా సందర్భం ఉందా ఏమీ సందర్భం లేదు ఏదో అలా మాట్లాడతారు సో ఇదంతా కూడా ప్రక్షిప్తం అక్కడ పండితులు రాసేస్తారు కీలక వ్యాఖ్యానంలోనూ కూడా స్పష్టంగా చెప్పారు ఇది ప్రక్షిప్తమో సో దిస్ న్యూ సెన్స్ ఈస్ డేర్ ఇన్ మెనీ ఆఫ్ అవర్ బుక్స్ న్యూ సెన్స్ అంటే న్యూ సెన్స్ కాళిదాస కుమార ఒక కావ్యం ఉన్నది మీకు నేను ఎప్పుడో పాఠం కూడా చెప్పాను నేను కుమార సంభవం మా గురువు గారి దగ్గర చదివే రోజుల్లో ఏడు అధ్యాయాలు పూర్తయ్యాయి పుస్తకంలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఏడు అధ్యాయాలు పూర్తయిపోయాయి ఎనిమిదో అధ్యాయం వెలుగుదా ఉంటే ఇంకా అక్కర్లేదని చెప్పారాయన అదేమిటండి పుస్తకం పోని పూర్తి చేస్తానంటే ఇంకా ఆ తర్వాత కాళిదాసు రాసింది కాదు అని చెప్పారు ఎనిమిదో అధ్యాయం మొదలెట్టి పద్దెనిమిదో అధ్యాయం దాకా కాళిదాసు కవిత కాతడు ఎవరో రాసి పారేసి ఆయన ఏదో కొంత కథ రాశాడు ఆ కథ ఇంకా ఉంది శివపురాణం తీసు చూస్తే ఇంకా ఉంది కథ అదేమిటి కాళిదాసు ఇలా ఆ మిగిలిన కథ కూడా జోడిస్తే పోతుంది రచన చేసేసాడు రచన చేసేసి ఈ కాళిదాస రావిగా మిగిలిన గాథను నేను రాశానని చెప్తే అది లోకంలో ప్రఖ్యాతి రాదో అని కాళిదాస విరచితే అని రాసి పారిసి దీని వెనకాల ఇంకో రహస్యం ఒకటి నీవు రచించిన కావ్యం కానీ నీవు చేసిన దానం కానీ ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీవు స్వర్గంలో భోగాలు అనుభవిస్తావో వాక్యం ఒకటి అది వీడికి ప్రమాణం దీని వెనకాల ఉండే ఇన్స్పిరేషన్ అది కాబట్టి కాళిదాస్ పేరుతోటి పద్దెనిమిది అధ్యాయాల కావ్యం ప్రచారంలో ఉంది దాంట్లో ఏడు అధ్యాయాలే కాళిదాస్ రాశాడు మనుస్మృతి కూడా ఇట్టిదియే మనుస్మృతికారుడు ఇగో ఇలాంటి విషయాలు హిరణ్య గర్భలోకము వీటి గురించి మాట్లాడాడు ఈ కులము వాడికంటే వాడు తక్కువ వాడికంటే వీడు ఎక్కువ అలాంటి మాటలు ఆయన మాట్లాడాడని నేను అనుకోవటం లేదు కానీ ప్రక్షిప్త శ్లోకాలు తరువాతి కాలంలో పెట్టేసి ఈ కులభేదాలని బాగా దృఢం చేసినటువంటి కాలంలో ఆ శ్లోకాలు దాంట్లోకి చొప్పించి ప్రక్షిప్తం చొప్పించుట సో అలా చేసి ఆ మనుస్మృతికి ఈనాడు చాలా చెడ్డ పేరు వచ్చింది సో దిస్ ఈజ్ హౌ యూ హెవ్ టు లుకేట్ ఇట్ శంకరులు మనుస్మృతిని కొటేషన్ ఇస్తారు ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాక్యాలన్నీ కూడా ఈశావాస్యం నుంచి ఒక కొటేషను మనుస్మృతి నుంచి ఇంకో కొటేషను అలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటాయి మనుస్మృతి శ్లోకాలు సో అలాంటి ఒక శ్లోకం సో మనుస్మృతికారుడు సంసార గతిం అనుక్రామత మనునా ఉక్తం సంసార గతిని ఆయన నిరూపించాడు సంసార గతిని మూడు సెక్షన్స్ కింద నిరూపించాడు ఉపనిషత్తుల్లోనూ మనుస్మృతికారుడు ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్నే శ్లోకరూపంగా చెప్పాడు ఒకటి మీరు అధర్మాన్ని చేసినట్లయితే మన కది నేను ముందు అన్నాను దాన్ని థర్డ్ తృతీయ పంథా థర్డ్ పాత్ ఫస్ట్ ఏమిటి ఈ కర్మల్ని చేసుకుంటే స్వర్గాన్ని పొందుతారు ఫస్ట్ మార్గం దక్షిణ మార్గం సెకండ్ ఏమిటి ఆ కర్మలకి ఉపాసనని జోడించుకుని మీరు అనుష్ఠినట్లు పురోగతి ఒకదంట వరుసగా చెప్పాడు ఆ సమస్యలో అని అంటున్నారు సంసార గతి మీరు కనుక ఉపాసనలు అది చాలా ఎందుకంటే చెట్టు స్వామీజీ వివరించారు దీన్ని ఇప్పుడు పాపం అలాగా ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఎండ కాస్తుంది ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ పశువులతో పశువులు పక్షులు మనుషులు అందరూ కూడా నేడ చేరి ఆ ఎండ సమయంలో తమను తాము రక్షించుకుంటారు చెట్టు ఏమవుతుంది కొబ్బరి చెట్టు ఉందనుకోండి అలా ఎండిపోతూ ఉంటుంది ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ మీరు కత్తి పట్టుకుని దాని దగ్గరికి వెళ్తారు దానికి భయం వేస్తూనే ఉంటుంది ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ పశువులు తమ కొంగులతో విరిచి పారేస్తాయి ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ అది పరిగెత్తి తనను తాను రక్షించుకునే భాగ్యం దానికి లేదు అలా నిలబడే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది బతుకున్నంతకాలం అది చాలా నికృష్టమైన జన్మ స్థావర అక్కడ మొదలుపెట్టి పశుపక్ష్యాది జన్మ తర్వాత మనుష్య జన్మ తర్వాత దేవలోకంలో జన్మ దెన్ హిరణ్య దట్ ఈస్ ది హయ్యర్ ఇదంతా వర్ణిస్తూ ది హయ్యెస్ట్ ఫలము అది హిరణ్య గర్భలోక ప్రాప్తి అని మను మహారాజు ఈ శ్లోకంలో చెప్పారు అని అంటారు అందాము బ్రహ్మా విశ్వసృజోర్మ మహానవ్యతమే ఉత్తమాం సాత్వికీత గతిమాహుర్మనీషిణ సో ఈ సంసారగతి త్రిగుణ రూపంగా ఉంటుంది ఎందుకంటే సంసారం త్రిగుణాత్మకం గనక సత్వజస్తము గుణాత్మకం గనక సంసారంలో మీరు పొందే ఏ ఫలమైనా కూడా ఆ త్రిగుణ రూపంగానే ఉంటుంది నరకం పొందేడు అనుకోండి వీడు దుఃఖము దుఃఖము రజోగుణ ఫలము రజోగుణము యొక్క కార్యము దుఃఖము తర్వాత చెట్టు చేమగా పడిపోయి అలా పడున్నాడనుకోండి అజ్ఞానంలోనూ దుఃఖాన్ని అనుభవిస్తూ పడుంటే కదలిక నిష్క్రియంగా బుద్ధిశక్తి పనిచేయదు క్రియాశక్తి పనిచేయదు అలా పడుంటే దాన్ని తమోగుణ కార్యము అని అంటారు సత్వగుణ కార్యము అంటే విజ్ఞాన శక్తి క్రియాశక్తి కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితికి సత్వగుణ కార్యము కాబట్టి నరకము తమోగుణ కార్యమైతే స్వర్గాదిలోకాలు రజోగుణ కార్యమైతే హిరణ్య గర్భలోక ప్రాప్తి సత్వగుణ కార్యము అని డివిజన్ కింద చెప్పుకోవచ్చు ఇదంతా పద్నాలుగో అధ్యాయంలో ఉంది పుట్టిన చాప్టర్లో ఆల్ డీటెయిల్స్ ఆర్ గివెన్ గీతలో ఏదీ విదిరిపెట్టలేదు ఉన్నది ఆరు వందల అయినా అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి చాలా సంగ్రహంగా సో ఇక్కడ సర్వోత్కృష్టమైనటువంటి ఫలాన్ని చెప్తూ సాత్వికీం ఏతాం గతిం ఆహు అని అంటున్నారు మనీషిణ అంటే విద్వాంసుడు ఇలా చెప్తున్నారు ఏమని ఇదిగో ఈ ఫలం ఏదైతే కలదో ఇది ఉత్తమము ఇతర ఉత్తరా ఉత్తమ హయ్యెస్ట్ అనమాట సత్వగుణ ప్రధానమైన సత్వగుణ కార్యము సాత్వికీం గతిం ఏమిటది బ్రహ్మ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ అనర్థం హిరణ్య గర్భుడు మనం చూసాం కదా బ్రహ్మదేవానాం ప్రథమ స్ంభూగా హిరణ్య ఈ హిరణ్య గర్భుణ్ణి యజుర్వేదంలోను ఋగ్వేదంలోను సామవేదంలోను హిరణ్య గర్భ వ్యవహరిస్తారు ఎందుకంటే అథర్వణ వేదము బ్రహ్మవేదం నలుగురు రకాల ఋత్విక్కులు ఉంటారని నీకు మనకు చేశాను కదా హోత ఉద్ఘాత అధ్వర్యుడు బ్రహ్మ హోతది ఋగ్వేదం ఉద్ఘాతది సామవేదం అధ్వర్యుడిది యుర్వేదం బ్రహ్మది అథర్వణవేదం సో బ్రహ్మ ఒక పొజిషన్ పోస్ట్ పురోహిత ఋత్విక్కుల్లో పోస్ట్ అది అది ఆయన అథర్వణ వేదం ఆయన కాబట్టి బ్రహ్మ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్ ఇట్ హిరణ్య గర్భ ఇస్ ది హైయెస్ట్ పోస్ట్ సో ఇది హిరంజగర్భ ఆఫ్ యజును వేద ఈజ్ ది సేమ్ యాజ్ బ్రహ్మాఫ్ అథర్వణ వేద సో బ్రహ్మ తర్వాత ప్రజాపతులు అని ఉన్నారు అంటే సృష్టి ప్రక్రియలో ఈ ప్రజాపతుల్ని వర్ణించారు బ్రహ్మ మానస పుత్రులు అని కశ్యప ప్రజాపతి తర్వాత ఆయన యొక్క భార్య అతిథి నేను మొన్న కావ్యకంఠ గణపతి ముని యొక్క ఉమా సహస్రం అనే గ్రంథాన్ని తీస్తున్నారు కావ్యకంఠ గణపతి ముని చాలా గొప్ప విద్వాంసులు మీరు పేరు వినే ఉంటారు భగవాన్ రమణ మహర్షి గారి శిష్యులు అసలు భగవాన్ రమణ మహర్షికి ఆ నామధేయాన్ని పెట్టి ఆయన యొక్క బోధల్ని లోకానికి అందజేసినటువంటి మహాత్ముడు కావ్యకంఠ గణపతి ముని సో ఆ ఉమా సహస్రంలో ఆయన ఈ సింబాలిజం అంతా కూడా బాగా వర్ణించారు చాలా బాగా వర్ణిస్తారు అది చదువుతోంటే నాకు అనిపించేది మనం చెప్పి పాఠంలో కొన్ని పాయింట్స్ మనం ఏమిటైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి సపోర్ట్ దొరుకుతుంది నాలో నేను సంతోషించేవ్వడి ఆయన అఖండ సత్త ఉన్నది ఒక సింబాలిజంకి దృష్టాంతం ఆ శ్లోకం గుర్తులేదు బట్ ఈ విధంగా ఉన్నది అఖండ సత్త అద్వితీయ సత్ ఏది ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మ అద్వితీయ సత్ ఆ సత్తులో కదలిక స్పందన వచ్చి జగత్తు పుట్టినది ఆ సత్తు శివుడు ఆ సత్తులో వచ్చిన కదలిక సతీదేవి సత్ సతీ సతీదేవి అంటే శివుని యొక్క భార్య ఆ సత్తుకే భవ అని పేరు ఆ సత్తులో వచ్చిన స్పందనకి భవాని ఇవి తత్వము తత్వవేత్తలు ఇలా మాట్లాడతారు కానీ కవులు వాళ్ళకే పార్వతీ పరమేశ్వరులు అని పేరు పెడతారు అందా సై సో పార్వతీ పరమేశ్వరులో ఉన్నది ఒక నిర్గుణ పరబ్రహ్మతత్వానికి మనం ఇచ్చినటువంటి సగుణము అయిన రూపం అది సింహసం అంతేగానే ఇక్కడ ఒక ఆవిడ కూర్చుని అక్కడ ఒక ఆవిడ నుండి వాడు వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు అని అలాగా దాన్ని మన వివాహంలాగా చేసేయకూడదు అంట ఇక్కడ మన సంసారం ఏదైతే ఉన్నదో ఈ సంసారాన్ని అకౌంట్ లోకి తీసుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించడం అన్నది తప్పదు అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎన్థ్రోపో మార్ఫిక్ గాడ్ అని మన సంసారంలో మనకు ఉండే సంస్కారాలు ఎలాగైతే ఉంటాయో ఆ సంస్కారాలకు తగ్గట్టుగానే మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు మానవులు ఈశ్వరుని ఆరాధిస్తే ఒక మనుజ రూపంగానే ఆరాధిస్తారు పురుషాకారంగా పశుపక్షావిలు ఆరాధిస్తే ఇంకో రకంగా ఆరాధిస్తాయి చేపలు ఆరాధించే పెద్ద చేప రూపంగా ఈశ్వరుని ఆరాధిస్తాయి సహజం ఇట్ ఈస్ ఇట్ ఈస్ That is the uh, natural way to do. But at the same time, you should be able to draw a line. Here you can tell, mana samsara, mana ishwara, midha, dhyaropan, cheshtu, namu, tappadu. That is, to start with human psychology functions like that. But it is a, a step to grow out of samsara. ఈశ్వరుణ్ణి మన సంసారం యొక్క స్థాయికి పూర్తిగా నూటికి నూరు శాతం దిగలాగేసి పెట్టడం అన్నది తప్పది అలా చేయకూడదు ఆ పొరపాటు మనం చేసేమేమో అనిపిస్తుంది ఆఖరికి మన ఏ స్థితికి వచ్చేశారంటే ఈశ్వరుడు కాంగ్రెస్ పార్టీ వాడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని మన కాంగ్రెస్ పార్టీ మా తాతగారు కాంగ్రెస్ పార్టీ మా తాతగారు గాంధీ దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు మా ముత్తాత గారు వ్యక్త హ్యూమ్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు కాబట్టి ఈశ్వరుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా అయ్యి ఉంటాడు అని వీడి సంస్కారం అంతా మీద పెట్టకూడదు ఏదో ఓ పాయింట్ దగ్గర యూ హావ్ టు డ్రా ది లైన్ ఏమిటంటే పార్వతి పరమేశ్వరులు ఉపాసన పూజ అన్ని బాగానే ఉన్నాయి కానీ పార్వతి అంటే సర్వ జగద్వ్యాపకమైనటువంటి శక్తి పరమేశ్వరుడు అంటే ఆ శక్తికి అధిష్టానంగా ఉండే అఖండ సద్రూపము ఆ విషయాన్ని తెలుసుకుని ఉండాలి ఆ విషన్ను కోల్పోరాలి ఆ విషన్ను కోల్పోతే దోషమేది కవి గనగ గణపతి ముని గారు కూడా అన్నారు మన వాళ్ళు పురాణ గాథలలో పడిపోయి విషన్ను కోల్పోయారు తద్వారా ఈ పురాణ గాథల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది అని అన్నారు ఆయన కమింగ్ టు ది పాయింట్ ఆయన కశ్యప ప్రజాపతి అతిథి పేర్లు విన్నారు కదా మీరు ఎప్పుడైనా ఈ కశ్యపుడు అతిథి అంటే పార్వతి పరమేశ్వరులే అని అంటారే కశ్యపుడు అంటే జ్ఞానస్వరూపుడు అదితిథి అంటే శక్తి నేను కఠోపనిషత్తులు ఎప్పుడో చెప్పినట్టున్నాను ఇదంతా జ్ఞానస్వరూపుడు శివుడు శక్తి స్వరూపుని పార్వతి అవును పార్వతిని ఎందుకు వచ్చింది ఈ మాట నేను ఇంతకు ముందు ఎరగను సుమాండి నేను నిన్న కళికంఠ గణపతి ముని గారి గ్రంథం చదువుతుంటే నాకు అర్థమైంది పార్వతిని ఎందుకన్నారు పర్వతరాజు యొక్క కుమార్తె అని ఎందుకన్నారంటే చూడండి పర్వతము ఎంత ఎత్తుగా ఉంటుందో మేఘం కూడా అంత ఎత్తుగా ఉంటుంది పర్వతము మేఘము కలిసి ఉంటాయి మీరు ఎప్పుడైనా పర్వతాల దగ్గరికి వెళ్ళి చూస్తే మేఘాలు పర్వతాలు కలిసి ఉంటాయి ఆ మేఘము శక్తికి చిహ్నం ఎందుకంటే మేఘం నుంచి కనుక మెరుపు వచ్చినట్లయితే పిడుగులు పడ్డట్లయితే ఎంత అద్భుతమైన శక్తి కాబట్టి మేఘము నుండి పుట్టేది శక్తి మేఘానికి పర్వత శబ్దం చేతన నిర్ధారణ ఘన అంటే మేఘము పర్వత అన్న మేఘం అనర్థం ఎందుకంటే పర్వతము మేఘము కలిసి ఉంటాయి కనుక ఆ మేఘం నుంచి పుట్టే శక్తి అన్నట్టుగానే పర్వతుని యొక్క కుమార్తె పార్వతి శక్తి ఎక్కడ ఉంటుంది మేఘాల్లో ఉంటుంది మేఘాలు ఎక్కడుంటాయి పర్వతం మీద ఉంటాయి కాబట్టి ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి పుడుతోంది పర్వతం నుంచి పుడుతోంది అని దిస్ ఈజ్ హౌ కావ్యకంఠ గణపతి ముని ఎక్స్ప్లెయిన్డ్ ఇట్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 కొంచెం మోడర్న్ టైమ్స్లో పూర్వం వంద సంవత్సరాల క్రితం చేతస్థాలు ఎక్కువగా ఉండే రోజుల్లో కథ బాగానే ఉందేమో కానీ ఈ మోడర్న్ టైమ్స్లో ఈ కథ చెప్తే అదే విన్ బిట్ లిటిల్ బెటర్ బిహేవ్డ్ దాన్ ఆల్ దీస్ గైరీస్ అని అనిపిస్తుంది ఇప్పుడే బ్రహ్మగారిని పురోహితం చేయమే అంటే ఆయన ఏదో చేసేయడమే ఇలాంటి కథలు వింటే ఎలా ఉంటుంది ఈ మోడర్న్ పురోహిత సార్ మంచి బెటర్ దాన్ని బ్రహ్మాది అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన కాల్లుండి ఒరిజినల్ గాను ఈ పౌరోహిత్యం చేస్తూ ఓ తలతో మంత్రం తప్పు చెప్పాడు శివుడేమో గోటితో ఆ తలకాయ తీసి పారేసాడు మొన్న పొరపాటు చెప్తే అదే తలకాయ తీసి పారేసేయడం అది అది లిటరల్గా తీసేసుకుంటే దే ప్రాబ్లమ్స్ అనేటి బ్రహ్మగారు తప్పు చెప్పడం ఏంటి ఈయన తలకాయ తీసేయడం ఏంటి రెండూ అసందర్భంగా ఏదైనా తప్పు చెప్తే ఇతరులకు పిలిచి ఏమన్నా మంత్రం సరిగ్గా చెప్పలేదు ఏదైనా చేయాలి కానీ తలకాయ నరిగా సో అలా లిటరల్ గా తీసేసుకుంటే అన్ని అంతకంటే వీఆర్ బెటర్ బిహేవ్డ్ అన్నట్టుగా ఉంటుంది ఒక కథ చెప్పాను మీకు ఐ డోంట్ వాంట్టు కాదు నీ ప్రాబ్లమ్ టో విని పడి ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే చాలా అధ్వానంగా ఉంటాయి కథలో సో సో విశ్వసృజ అంటే ప్రజాపతులు ప్రజాపతులు అంటే ఆది దంపతులు ఈనాడు సమాజంలో దాంపత్య భావం ఒకటి ఉంది కదా ఇది ఎక్కడో చోట స్టార్ట్ అయి ఉండాలి యూ కెనాట్ సే పరబ్రహ్మ ఎందుకు కూడా భావం ఉందని చెప్పడం వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఐటల్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ఫర్ సమ్ పీపుల్ దే టేక్ ఇట్ లైక్ దట్ ఇప్పుడు మనందరం దంపతులుగా ఉన్నాం కనుక దేవుడు కూడా దంపతులుగానే ఉండాలి దేవుడు కూడా హీ హీస్ హ్యాపీలీ మ్యారీజ్ ఎందుకంటే మ్యారీడ్ లేదనుకోండి పాపం ఒంటరిగా నానా హింస పడుతూంట అన్ని ఇబ్బంది పడితే ఉంటాడు దేవుణ్ణి సన్యాసాన్ని అనకూడదు కదా ఆ సందర్భంగా లేదు కాబట్టి హీ హ్యాపీలీ మ్యారీడ్ మనం హ్యాపీలీ మ్యారీడ్ దేవుడు హ్యాపీలీ మ్యారీడ్ దిస్ ఈజ్ ఫైనల్ దట్ ఈజ్ ఫైనల్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్ షుడ్ నాట్ విలైక్ దట్ దెన్ దె మస్ట్ బీ ఎ పాయింట్ ఆ దేవుడి ఈ జగత్తంతా పుట్టింది అంటే ఈ ప్రాణులన్నీ ఉద్భవించేయి అంటే దె మస్ట్ బి ఏ పాయింట్ వేర్ that duality is expressed male female duality is expressed that point is not brahmaji the point is not uh, hiranyagarbha that point is uh, later brahmamanasaputrulani prajapatulani akaredo a point pettaru a point kashyapa aditi vishwasurjaha dharmaha ee dharmaha annadi dharmudu There is a ప్రజాపతి by name dharma, oka post. మహాన్ samashti buddhi-shakti, అంటే ధర్మ అంటే ది రైటియస్నెస్ ఎట్ ది యూనివర్సల్ లెవెల్ పెర్ సానిఫైడ్ మహాన్ అంటే ది ఇంటలెక్ట్ ది ఇంటెలిజెన్స్ ఎట్ ది యూనివర్సల్ లెవెల్ పెర్ సానిఫైడ్ అవ్యక్త అంటే ది అన్మానిఫెస్ట్ కాజ్ ఆఫ్ ది ఈ స్థితులన్నీ కూడా ఈ ఉపాసకుడు పొందుతాడు అంటే మనం అనుకుంటామో ఒక ఫిజికల్ బాడీ తోటే జన్మించాలి అని నాట్ నెసరీ ఎందుకంటే ఇన్ ఎనీ కేస్ యు ఆర్ నాట్ ది ఫిజికల్ బాడీ యు ఆర్ ది పవర్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫిజికల్ బాడీ అండ్ సో మీ యథార్థ ఆ శక్తి రూపంగా మీరు ఉండడానికి అవకాశం ఉన్నది అట్ ది యూనివర్సల్ లెవెల్ దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ గ్రోత్ ఇన్ ది పర్సన్స్ ఎలివేషన్ వాడు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి దేహానికి అతుక్కుపోయి దేహమే నేనని దేహంలో బందీ అయిపోయి ఉంటాడు చూడండి మీరు ఆలోచించండి మానవుడు దేహంలో బందీ అయిపోయి ఉంటాడు హీజ్ ఇంప్రీజెండ్ ఇన్ ది బాడీ ఎందుకో తెలుసునండి దేహంతో పూర్తి తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు దేహమును సాక్షిగా దర్శించటం అనే కాన్సెప్టే తెలియకుండా ఉంటాడు దేహానికి ఓపిసరంత దెబ్బ తగిలిందనుకోండి వీడు గోల పెట్టేస్తూ ఉంటాడు అలా ఉండకూడదు అది వివేకంగా అనిపించకూడదు దానివల్ల దుఃఖమే తప్పిస్తే సుఖం లేదు మనం అంత గట్టిగా దేహానికి అతుక్కుపోయి ఉండడం చేతనే ఈ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా మనని త్వరగా ఎక్స్ప్లైట్ చేసి పారేస్తున్నారు మనం ఒక్కపిసరు సాక్షిభావంలో ఉండగలిగితే ఈ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానంలో వాళ్ళు నిలబడి ఉంటారు దే ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఎస్ ఏ పర్సన్ ఎప్పుడైతే దేర్ ఇస్ నో పర్సన్ అదర్ దాన్ ది బాడీ అనే దుస్థితికి మనం చేరుకున్నామో మన బ్రతుకుల్ని వాళ్ళు ఆట వాళ్ళు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో అవి చేసేసి ఎంత గడబిడి చేసేస్తున్నారంటే చాలా కష్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు హాస్పిటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కింద తయారయ్యాయి హాస్పిటల్కి దేనికి వెళ్తారు భోగం కోసం వెళ్తారా వెళ్లరు శరీరంలో అనారోగ్యం చేస్తే ఏదో నివారణ చేసుకున్న కోసం వెళ్తారు శరీరంలో అనారోగ్యం చేసినప్పుడు లౌకిక వ్యవహారాలను కొంచెం పక్కన పెట్టి భోగా భావనని పక్కన పెట్టి కొంచెం ఏదో జపమాల ఏదో పట్టుకుని ఏదో అలా నీరసంగానే ఊ అంటే ఊ అండం కంటే ఓం ఓం అంటే మరీ మంచిది ఇప్పుడు ఇప్పుడు సన్యాసికి జ్వరం వచ్చిందనుకోండి అంటాడా అలా అండ్ ఓం అంటాడు ఏదో ఆ నీరసంలోనే ఒకసారి ఈశ్వరం రావాలి చేసుకుని అందుకు తగ్గ వాతావరణంలో మనం ఉండాలి కానీ మీరు హాస్పిటల్లో చేరినా సరే మీకు అన్ని భోగాలు ఇక్కడే సమకూర్చబడతాయి అనే స్థితిలో వాళ్ళు అడ్వర్టైజ్ చేసి దానికి మనం లొంగిపోయి అలా ఉండకూడదు దట్ ఈస్ నాట్ గుడ్ ది హోల్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనీవే ఓన్లండ్ అదంతా అలా ఉంచండి సో మనము దేహమే సర్వస్వం అని అనుకోద్దు వీఆర్ ది పవర్ దట్ మేనిఫెస్ట్ ఇన్ ది బాడీ అండ్ దేర్ ఆర్ హైయర్ లెవెల్స్ ఆఫ్ పవర్ అండ్ మీరు మహాపుణ్యం చేసుకున్నట్లయితే యూ కెన్ బికమ్ వన్ ఆర్ ఆల్ ఆఫ్ ఆల్ దోస్ హయ్యర్ లెవెల్స్ బ్రహ్మా విశ్వసుజో ధర్మ ధర్మ అంటే యమధర్మరాజు గారు ఉందా సార్ యమధర్మరాజు పదవిని మీరు చేరుకోవచ్చు ధర్మ యమహ అని ఆనందగిరిటీక సో మహాన్ అవ్యక్తమేమ ఇవన్నీ కూడా ఉత్తమమైన గతులు సో అలా హిరణ్య గర్భలోక స్థానం వరకు కూడా మీరు చేరుకోవచ్చు ఈ పుణ్య బలం చేత బట్ దెన్ ఎంత ఉన్నతిని పొందినా మళ్లీ కింద పడిపోవటం తప్పదు సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నడినెత్తికి చేరుకుంటాడు ఓన్లీ టు ఫాల్ డౌన్ బై ఈవినింగ్ అని ఏదో కౌలు దృష్టాంతంగా ఇస్తూ ఉంటారు సో ఇంత సంసారంలో పొందగలిగే ఉత్తమోత్తమైన స్థితిని మనం చూసినాము ఇప్పుడు పరీక్ష అందాము పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ ब्राह्मण निर्वेदया श्रोत्रियं तद्जाथगुमेवागछे समत्ोत्रि चाला मंच मंत्र ఇంతవరకు వచ్చినటువంటి అపర విద్యా ప్రకరణానికి ఇది అల్టిమేట్ పాయింట్ ద కల్మినేషన్ అంటారు ఈ అపర విద్యని మనం ది బెస్ట్ పాయింట్స్ ఆఫ్ అపర చూసాం ఇంకా తృతీయ గతి చూడనే లేదు పాపం చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళి అక్కడ ఈ బాధలు అనుభవిస్తారు అని అది చూడనే లేదు ఎందుకంటే అది ధర్మశాస్త్రాలకు సంబంధించిన టాపిక్ ఇక్కడ పాపం గురించి విస్తారం ఉండదు కదా సో పుణ్యం చేసుకునే స్వర్గానికి వెళ్ళినా అంతకంటే గొప్ప పుణ్యం ఉపాసన చేసుకునే హిరణ్య గర్భలోక ప్రాప్తి వరకు పొందినా కూడా మీరు సర్వోత్కృష్టమైన స్థితిని చేరుకోలేదు మీకు లభించినది కొంతకాలం ఉండి మళ్ళీ చేజారిపోయిదే కాలము కబళించి వేస్తుంది కాలము కబళించి వేస్తుంది కాలం ధర్మరాజు గారు దుఃఖిస్తూ శాంతి పూర్వంలో వస్తుంది దుఃఖిష్టం అంటే శ్రీకృష్ణుడు వస్తాడు ఆ ఎమయా ధర్మరాజు ఏడు అలా ఉన్నావు ఏడు మొహం పెట్టుకుని ఉన్నావు అంటాడు అంటే ఏం చెప్పంటావు భీష్ముడు చచ్చిపోయాడు కర్ణుడు చచ్చిపోయాడు కర్ణుడు మా అన్నగారేట కూడా పైగా అన్నీ తెలిసాయి అప్పటికి ద్రోణాచార్యుడు చచ్చిపోయారు వీళ్ళందరూ చచ్చిపోయారు అధ్యాతను ఏడుస్తున్నాను అన్నాడు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు నలమహారాజు పేరు ఎప్పుడైనా విన్నావా ఆ వినకేం విన్నా ఆయన చచ్చిపోయాడా ఇంకా బతికే ఉన్నాడా చచ్చిపోయాడు శ్రీరాముడు పేరు విన్నావా ఆ విన్నాం ఆయన ఉన్నాడా చచ్చిపోయాడా చచ్చిపోయాడు అని ఇలాగ షోడశ రాజోపాఖ్యానము అని పేరు ఆ మహారాజులు సో నాకు రెండో మూడో గుర్తు నలుడు ఈయన సత్యహరిశ్చంద్రుడు శ్రీరాముడు ఈ రకంగా గొప్ప మహారాజులు లోకాన్ని ఎంతో ప్రజారంజకంగా పాలించిన మహాపుణ్యాత్ముడు గొప్ప పరాక్రమశాలు వాళ్ళందరూ కాలగర్భంగా కలిసిపోయారు వాళ్ళ అలాగే ఈ ద్రోణుడు ఈ కర్ణుడు వీళ్ళను ఏమిటో ఇలా దుఃఖిస్తూ కూర్చుంటావు ఇదేనా వివేకం అని అంటాడు అప్పుడు ధర్మరాజు గారు దుఃఖించడం శాంతి పూర్వంలో ఇదో ప్రకరణం కాబట్టి సో ఈ పరీక్ష చాలా అవసరం జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని పొందినా అది మళ్ళీ పడిపోయిదే కాలము సర్వమును కబళించి వేయటం శ్రీరాముణ్ణి కబలించేసింది కాలం శ్రీకృష్ణుణ్ణి కబలించి వేసింది బుద్ధుణ్ణి మహావీరుణ్ణి ఎరి వీళ్ళందరూ దేవర్ బై టైం సో హిరణ్య గర్భలోకాన్ని కూడా కాలం కబళించి వేస్తుంది ఇప్పుడు మీరు కొన్నింటి యొక్క ఏజ్ గురించి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు స్టోన్స్ నిన్న నేను డెకన్ క్రానికల్లో ఆర్టికల్ చూశాను డెకన్ క్రానికల్ నేను ఎప్పుడూ చూడను అదేదో బస్సులోనో ఎక్కడో రై కారులో ఎక్కడో వెళ్తుంటే నాకు అడ్డబడింది ఏమిటా తీసి చూస్తే సరే దాని అసలు ఆ ఫ్రంట్ పేజ్ దాని స్ట్రక్చర్ చూస్తేనే మతిపోతుంది అక్కడ ఏ వార్తలు ఉన్నాయో అర్థం అవ్వదు దాన్ని జాగ్రత్తగా వెతికి పట్టుకులు చూస్తే ఈ హైదరాబాద్ లో ఈ గుళ్ళు స్టోన్స్ ఉంటాయి చూడండి నామాల ఇలాంటి స్టోన్స్ ఉంటాయి ఓ జియాలజిస్ట్ వీటి ఏజెస్ కనిపెట్టాడు ఏంది జియాలజీలో ఏవో మెథడ్స్ ఉంటాయి ఆ ఏజ్ ఏజ్ కనిపెట్టాడు కెమికల్ మెథడ్ లో దీని ఏజ్ ఎంత ఐసటోప్స్ అనో ఏదో కడతారు కాబట్టి ఇగో ఈ నామాల ఏజ్ పది మిలియన్ ఇయర్స్ అక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఉన్న గుళ్ళు ఆ రాళ్లు ఉన్నాయి వాటి ఏజ్ ట్వంటీ మిలియన్ ఇయర్స్ అంటో ఆయన ఏదో లెక్క హైదరాబాద్ లో ఉండే రాళ్లు మనకు అడ్డొచ్చినప్పుడల్లా వాటిని కొట్టేసి పక్కన పారేస్తూ ఉంటాం వీటి వయస్సు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని ఒక జియాలజిస్ట్ ఓ ఆర్టికల్ ఒక ట్రాసే సో ఇప్పుడు ఒక రాయ్ ఉందనుకోండి టెన్ మిలియన్ ఇయర్స్ ఇట్స్ ఏజ్ అంటే టెన్ మిలియన్ ఇయర్స్ గడిచిపోయినట్టే కదా రాయ్ అలా ఉండగానే టెన్ మిలియన్ ఇయర్స్ గడిచిపోయింది అసలు ఆ టైము టెన్ మిలియన్ ఇయర్స్ అంటే కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ టైం ఇట్ ఈజ్ సో ఈ భూగోళం పుట్టి Uh, 20 బిలియన్ ఇయర్స్ గడిచిపోయింది అని అంటాడు టైం ఫిజికల్గా సైంటిఫిక్గా డిస్క దాన్ని డిస్కవర్ చేసి చెప్పిన మాట అంటే అంతకాలం గడిచింది అన్నమాట ట్వంటీ బిలియన్ ఇయర్స్ గడిచింది అంటే ఓ ఏడాది గడవడమో నాలుగేళ్ళు గడవడం పదేళ్ళు గడవడం ఎంత మాట ఉండదు మనిషి జీవితకాలం ఎంత అత్యల్పమైనటువంటి జీవితకాలం సో హిరణ్య గర్భలోకం అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది అది కూడా మిగిలేది కాదు అని అంతటి ఉన్నతమైనటువంటి ఫలాన్ని కూడా పరీక్షకు పెడుతున్నారు పరీక్ష లోకా పరీక్ష ఈక్ష పరీక్ష ఈక్ష అంటే ఊరితో చూడడం కళ్ళు అప్పగించి చూడ్డం పరీక్ష అంటే సూక్ష్మమైన బుద్ధితోటి చూడ్డం మనకి వీ నో ఓన్లీ టు స్టేర్ వీ డు నాట్ నో టు ఎగ్జామిన్ మనం ఊరికే చూస్తాం అంతే కంటితో చూడడం పైపై మెరుగులు తప్పించి లో లోతులో ఉండే రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయం పైపై మెరుగులనే మనం చూస్తాం అందులో ముఖ్యంగా ఈ ఫ్యాషన్ వరల్డ్ అనే పేరుతోటి ఈ పైపై మెరుగులకి ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది హెయిర్ హెయిర్ ఒక పెద్ద పెద్ద హెయిర్ ఉందనుకోండి సపోజ్ యూ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ హెయిర్ స్టైల్ వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ హౌ వచ్ ఇట్ వాల్యూస్ ఫర్ ఎ పర్సన్ for himself and for others. How much it values? Me religion, you don't know. That value is not. You can say, if you have a whole kind, a whole world that is not a whole, there is value in it. What is the whole whole whole whole? What could be its value? I tell you, somehow it appears to me it is zero value on an individual. Yukka value zero na, hair style value హెయిర్ స్టైల్ యొక్క వాల్యూ జీరో అని అనిపిస్తుంది ముఖ్యంగా ముందకోపనిషత్తులో ఇట్ మస్ట్ బి జీరో యూ డెనాట్ హ్యావ్ స్కిల్ సమ్ వాల్యూ ఫర్ హెయిర్ స్టైల్ ఇట్ మస్ట్ బి జీరో బట్ హెయిర్ ని ఏదో అంతెన్త్ గా అలా చల్లా చెందరగా అసహ్యంగా చెట్టుకోవాలని నా అభిప్రాయం కాదు ది వాల్యూ లి బ్యూ టు హెయిర్ స్టైల్ దట్ ఈస్ వాట్ ఐ ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కీపింగ్ ఇట్ క్లీన్ ఆర్ నీట్ లుకింగ్ ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ సగ్గా షాంపూ తోటి క్లీన్ చేసుకోవాలి నీట్ గా చెబెట్టుకోవాలి దార్ట్ is okay. But how much value you have for it? Annadi, suppose you give a small value for it, already a wrong value is there in your life, an art and art. In the country, Pai Pai Mirana Spashtamai Patam. Alaga Vastradharana. It has, it is relevant. I'm not saying that you should not wear proper dress and all that. You should try to wear a reasonable dress. Uh, i am for that but still what value you give to that people give a, a very undesirable value for dress even fonta payona name adigiro 10 rupees unna mem kachchu pettukoni koncha andamaina dress konukuntamo ante it's okay your money you spend it and you go through all the problems associated with it all that is alright but jeevitamlo values oka wrong value achindante It has a, a double problem, a double, a, a, a dual problem, a two-fold problem. Okate, as a wrong value it is undesirable. Rundo, it occupies the space, valuable space of a right value. It's a very undesirable situation. Dāni sthānala vaka right value rāval sūnda adipotunde, wrong value of sūnda. Double nashtamai potunde. Kapate is, ఈ పైక మెరుగులకి లొంగిపోవటము ఆకర్షితులబుత అనేది ఇది కేవలము పరీక్ష చేయటం చేతగాని వాళ్ళ యొక్క లక్షణం పరీక్ష్య లోకాన్ ఇక్కడ లోక శబ్దానికి ఫ్యాషన్ అనే అర్థం కాదు అసలు లోకాన్నంటే కర్మఫలము అని అర్థం భుజ్య లోక్యతే భుజ్యతే ఇది లోక కర్మఫలం నీవు కర్మఫలాల్ని పరీక్షకి పెట్టాలి ఈక్ష కాదు పరీక్ష ఈక్ష అంటే పై పై చూపు గంభీరమైనటువంటి అవగాహన లేని స్టీరింగ్కి ఈక్ష అని పేరు పరి పరితహ ఆల్ ప్రాస్ అండ్ కామ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ మీరు ఎగ్జామిన్ చేస్తే దాన్ని పరీక్ష అంటారు పరీక్షా కాలము వ్యుత్న కాలము మానవుని జీవితాన్ని రెండు రకాలుగా శాస్త్రం పోషిస్తోంది పతంజలి మహర్షి అలాగా దాన్ని విభాగం చేశాడు వ్యుత్థాన కాలం అంటే ఏమిటి మీరేమో సాంసారిక విషయాలలో నిమగ్నమై ఉంటారు డబ్బు వాకిలి ఇల్లు వాకిలి డబ్బు వ్యవహారాలు సంసార వ్యవహారాలు ఉంటాయి కదండి ఆ వ్యవహారాలు ఎంతో ఎంత అధికంగా ఉంటాయంటే కొంతమందికి ఇరవై గంటలు కూడా సాగుతుంది సంసార వ్యవహారం ఇరవై గంటలు సంసారమే ఏదో ఇంకా నిద్రపోవడం తప్పదు ఎందుకంటే మొన్నాడు మళ్ళీ సంసారాన్ని కొనసాగించాలంటే ఈ రాత్రి నిద్రపోవాలి అందుకోసం నిద్రపోతాడు తప్పించి లేకపోతే నిద్ర లేకపోయినా పర్వాలేదు అంటే ఆ టైంలో కూడా బిజినెస్ చేసేస్తాడు ఏదో చేసేస్తాడు ఎందుకు రాత్రిపూట దేర్ ఈస్ అైట్ లైఫ్ అని దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ సంసారైట్ దట్ గోసార్ ఇన్ ది వరల్డ్ ఏదో ఆంచి ముంబయ్యేనో ముంబయి ఆమ్ అనో ఏదో పాట ఏదో విన్నాను ఆ పాటలో వాడు నాకు రాత్రి పన్నెండు గంటలకి తెల్లబారుతుంది అని మొదలు సంథింగ్ లైక్ దట్ సో వాడే వాడి లైఫ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది వాటే హారిబుల్ థింగ్ ఇట్ ఈస్ ఎనీవే సో పూర్తిగా సంసారంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు అంటే వాడికి జీవితాన్ని గురించి ఏ రకమైన అవగాహన లేదు అని అర్థం దానికి ఎందుకంటే ఈ సంసారం ఇది ఎలాంటిదంటే మీరు దాన్ని ఎంత సేవ చేసినా అది మీ నిర్ణయం కృతజ్ఞత చూపించదు కృతజ్ఞత చూపిస్తుంది మీరు ఏదో ఒక దాన్ని సంసారంలో ఏదో ఒక ఏదో కంకడ చునుచును మహలు బనాయా అనేదో ఒకటో విన్నాను నేను అండ్ లోగు కహ ఘర మేరా ఇట్స్ లైక్ దిడ్ బోస్ నా ఘరు తేరా నా ఘరు మేరా చిరియా రైన్ సవేరా అనేదో పాటు సో వీడు స్టోన్స్ని వెతికి వెతికి మహల్ కడతాడు స్టోన్స్ అంటే ఫ్లోరు గోడ వెతి వేసే స్టోన్స్ కొంతమంది కలీ నుంచి తెప్పిస్తారు ఈ స్టోన్స్ తర్వాత మీరు ఇది గమనించడం లేదో పెద్ద వయస్సులో బాత్రూంలో కాలు జారి పడి దగ్గర కాళ్ళ దగ్గర ఎముకలు పెరగటం అనే ఒక మహా కష్టం ఒకటి సమాజంలో మనకు అక్కడ అక్కడ కనపడుతుంది ఇవే చాలా కఠినమైనటువంటి పరిస్థితి అది శత్రువు కూడా ఉండకూడదు ఎందుకంటే బోన్స్ చాలా బ్రిటిల్ గా ఉంటాయి ఒక వయస్సు దాటిపోయిన తర్వాత తర్వాత స్లిప్ అయితే రికవర్ చేసేటువంటి ఆ రిఫ్లెక్సెస్ బాడీకి ఉండవు ఆ స్థితిలో స్లిప్ అయితే స్లిప్ అవడమే బాత్రూంలో పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఎవండి పాపం వారు ఎలా ఉన్నారంటే హాస్పిటల్లో ఉన్నారు ఏమైందండి అంటే ఏదో బోన్ విరిగింది బాయ్ హీ స్లిప్డ్ వేర్ ఇన్ ది బాత్రూమ్ అండ్ ఆల్డోస్ బాత్రూమ్స్ ఆర్ మార్బుల్ ఫ్లోర్డ్ బాత్రూమ్స్ ప్రాచీన కాలపు పద్ధతిలో కొంచెం రఫ్ గా గెచ్చు చేసినటువంటి బాత్రూమ్ లో మీకు అలాంటి యాక్సిడెంట్ అవనే అవ్వడం ఎందుకంటే మార్బుల్ తో పెట్టేస్తారు నడిచేప్పుడు కొంచెం తడికాళ్లతో నడిచారను కాళ్ళు కడుక్కుని భోజనం చేయాలనుకుంటే డేంజర్ లో పడ్డాడు కూడా కాళ్ళు కడుక్కోఖరు లేకుండా ఆ చెప్పులు అలాగే టిపెట్టేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని భోజనం చేసేస్తే హీ సేఫ్ అలా కాదండి చెప్పులు బయట వదులుకుని నేను లోపలికి వచ్చి బాత్రూమ్కి వెళ్లి కాళ్ళు కడుక్కుని వచ్చి భోజనం చేస్తాను అంటే నౌ హీ హ్యాస్ టు పుట్ స్టెప్స్ వెరీ కాషస్లీ ఎందుకంటే బాత్రూమ్ ఈజ్ మార్బుల్ ఫ్లో ఇంట్లో ప్రతి గది మార్బుల్ ఫ్లోరే కిచెన్ ఈజ్ ఎవ్రీథింగ్ హౌ మచ్ అన్డిజైరబుల్ ఇట్ ఈస్ అలా స్లిప్ అయిందంటే ఇంక మీరు ఎంత డేంజర్ ఇది పెద్దవాళ్ళు స్లిప్ అయిపోయి కష్టపడుతూ ఉంటారు వై వీ నీడ్ మార్బుల్ ఫ్లోర్ వాట్ ఫర్ వై నాట్ హ్యావ్ సమ్ సింపుల్ ఫ్లోర్ చేస్తాం పర్చేజ్ మనకి కాళ్ళు నొక్కి పెడితే ఉండిట్లు అంట సో ఏమిటి ఈ ఇళ్ళు కట్టి ఏమిటి చేస్తాం మహల్స్ విజయ హంపి విజయనగరం ఎప్పుడైనా చూసారా నేను చూడలేదు చూసిన వాళ్ళు చెప్తే విన్నాను హంపి విజయనగరం అనే ఉంది అక్కడ కర్ణాటకలో ఉంది శ్రీకృష్ణదేవ అక్కడ ఆ వీధుల్లో రత్నాలు గుట్టల కింద పోసి ఇప్పుడు వంకాయలు బేరకాయలు అమ్మినట్టుగా రత్నాలు అమ్మేవారు గుట్టల్లో ఇవి వజ్రాలు ఇవి వైడూరియాలో అమ్మేవారు అంటే దాన్ని ఆ సొసైటీ ఎంత డెవలప్డ్ అవు చూడండి ఆ మహల్స్ శ్రీకృష్ణదేవరాయలు గారికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతో మంది రాణులు ఉన్నారు ఆయనకి ఒక్కొక్క రాణికి ఒక్కొక్క మహల్ ఇప్పుడు ఏమున్నాయి అక్కడ గుడ్లగోబలు పక్షులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి ఎందుకంటే కాలము హరతి నిమేషాత్ కాల సర్వం అంటారు శంకర్ ఈ కాలము సర్వాన్ని It's not a big deal. Makuru, this is the term here. Makuru, dhana jana, yavvana garvam, harati nimeshat kālas sarvam. That's how you can do it. Makuru dhanam unna ni garvan jekau, nimeshat kālas sarvam. Stock market padi pa hii nga nta, ok overnight ayo aapadiki papar saipa ir jenal. They don't know why they became papar saipa. Just Allah sush to nga nga nai, the newspapers are the news brings the news that i am the papa as yesterday night i was a millionaire today i am a papa what a loss it is big big glasses tarvata yovanam kuda lantide nenu yovanallo unnanu anana analo anukuntunnundane pedda vayasu vacchestundi body refuses to cooperate anymore jama జన అంటే వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు మాదింత ఫ్యామిలీ ఉంది వీళ్ళందరూ నా సపోర్ట్ అని అలా అనుకుంటే ఓవర్ నైట్ థింగ్స్ చేంజ్ పార్టీలు చూడండి అధికార పార్టీ విపక్షంలో పడిపోతుంది విపక్షం వెళ్ళి అధికారంలో కూర్చుంటుంది పీపుల్ దే లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కాలము చాలా భయంకరమైనది సంసారానికి సంబంధించినంత పటికి ఊరికే ప్రిడిక్షన్స్ ఇవి అంటూ ఉంటారు డోంట్ టేక్ దట్ సీరియస్లీ నో బడీ కెన్ ప్రిడిక్ట్ ఇంకే మీనింగ్లెస్ థింగ్స్ ప్రిడిక్ట్ చేస్తారు తప్పిస్తే వెరీ రియల్లీ మ్యాటర్స్ ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు నాకు అనిపించింది చూడండి నేపాల నేపాల దేశపు రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ మొత్తం భారతదేశంలో కాశీలో తర్వాత కంచిలో శృంగేరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యాస్ట్రాలజర్స్ అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు నేపాళ రాజు యొక్క అధీనలో ఉంటారు నేపాళ రాజు వచ్చారంటే యాస్ట్రాలజర్ కబురు పెట్టగానే కాశీలో ఉండే పెద్ద యాస్ట్రాలజర్ వెళ్లి ఆయన్ని కలిసి వస్తాడు విమానంలో వారాణీ టు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది అలా ఆస్ట్రాలజర్ అలా ఫ్లై చేసి కాట్మండు వెళ్లి రాజమహల్లో వాళ్ళందరూ జాతకాలు చూసి కుండలను అన్నింటినీ చేసి వస్తాడు ఎవరు ప్రిడిక్ట్ చేశారు what a deependran hoorunadu he is a rogue he is a spoilt brat he is that is what he was he has a drug addiction drinks his scotch, neat i have read it scotch neat neat ante creedy ga unde scotch lo lelu anukunnaru scotch neat ante inga anga water em veyukundaga dilute cheyukundaga puchukuntadu anartham that is scotch neat he drinks scotch neat what a rajakumaru vadarigira guns గన్ను తీసుకొచ్చి తల్లిని తండ్రిని బాబాయ్ గారిని కజిన్ బ్రదర్ని మొత్తం తొమ్మడుగురు క్లోజ్ ఫ్యామిలీని చంపి పారేసాడు వేరే ఆల్ యువర్ అస్ట్రాలజర్స్ వేరారు దే కుడ్ దే ప్రిడిక్ట్ ఎనీథింగ్ జస్ట్ ఎన్ ఇంక్లింగ్ దిస్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు ఫేస్ సమ్ డైర్ కాన్సిక్వెన్సెస్ అని ఎవరైనా ఒక్కరు ప్రిడిక్ట్ చేయగలిగారా దే కాంటే ఓ వోంట్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కదా అంటే లింగం ఊరికే జనరల్ గా టూ థౌజండ్ ఫోర్ లో భారతదేశ రాజకీయ చరిత్రలో చాలా ప్రధానమైన పరిణామములు సంభవించును పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో కనీసం కొంతమంది అయినా ప్రాణాలను విరుస్తారు వాట్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ ఇట్ ఈస్ ఏదో ఇలాంటి ప్రొడిక్షన్సే కాని వేరి మ్యాటర్స్ ప్రెడిక్ట్ చేయలేరు ఎందుకో తెలుసునండి కాలము పరమేశ్వరుని యొక్క శక్తి కాలశక్తిని వీళ్ళు అర్థం చేసుకుని ప్రొడిక్ట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే పరమేశ్వరుని యొక్క శక్తిని వీళ్ళు అర్థం చేసేసుకున్నారని అర్థం దానికి i do not accept it when all of them in delhi lo adiga nostradamus predicted and when why were about nostradamus what what nostradamus predicted he told a uh, three words will rule the world an cheppata three words ante mood aksharalu mood aksharalu world rule chestayi adi what is that www is ruling the world that is his interpretation he said no they do not what nostradamus told that is what you are interpreting after the event nostradamus even never come vasishtarandi every 2004 samasthanamlo 5 anke ki thala ekuprahaanyam untundi 3 kuda important ga ne untundi 2 kuda baga rule chestundi 7 ku appodapudu importance vasthundi em raasistanu 2004 december lo kalavalla adhe vetho nenu cheptanu meeku could you get my point what kind of prediction it is this? ఇదే ఇరవై శతాబ్దంలో స్త్రీ భారతదేశాన్ని పాలిస్తుంది అని ఎవరో ప్రొడిక్ట్ చేశారు భారతదేశాన్ని ఏం కర్మ సింహలాన్ని స్త్రీయే పాలించింది ఇజ్రాయేల్ ని స్త్రీయే పాలించింది ఒకవేళ పురుషుడు పాలిస్తున్నాడని మీరు అనుకున్నప్పుడు కూడా నిజంగా పాలించేది స్త్రీయే దీనికో ప్రొడిక్షన్ ఎందుకు ప్రొడిక్షన్ ఇట్ ఈస్ నిజంగా పాలించేది స్త్రీలే పాలిస్తారు పుతిన్గా పేరుంది పుతిన్ ఆయన భార్య అలా చెప్తే అలా చేస్తాడని ఇప్పుడు రష్యాని ఎవరు పాలిస్తున్నారంటే ఏం చెప్తాం కాబట్టి ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు కాలం యొక్క శక్తి ఎప్పటికీ కూడా ఎవళ్ళు కాలం యొక్క శక్తిని తమ బుద్ధితోటి కొలవలేరు కాలం అది పరమేశ్వరుని యొక్క శక్తి మానవుని బుద్ధికి అందీది కాదు అది ఎప్పుడు ఎటువంటి చిత్రాలని మన ముందు ప్రదర్శిస్తుందో అయిపోయిన తర్వాత వ్యాఖ్యానం చేయదగడానికి చేయడానికి మనం పనికొస్తాం కానీ అవడానికి ముందు ఇదమిత్తంగా నిర్ధారించడానికి మనం పనికిరా కాబట్టి మీరిదంతా పరీక్షకు పెట్టండి భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేయకండి అనవసరం వర్తమానంలో మన కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ వర్తమానంలో ఆత్మస్వరూపాన్ని వర్తమానంలో తెలుసుకునే ప్రయత్నం ఏదైనా చేయాలి మేమేమో భవిష్యత్తుని ప్రొడిక్ట్ చేస్తాం ఆల్ దీస్ ఈజ్ అన్నెసెసరీ మీ ప్రొడిక్షన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఈవెన్ ఇఫ్ యూ మేనేజ్ టు ప్రొడిక్ట్ సంథింగ్ విత్ సమ్ యాక్యూరసీ ఇట్ డజంట్ మ్యాటర్ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ ఇట్ డజంట్ మ్యాటర్ అసలే ప్రొడిక్షన్ పాసిబుల్ అని నేను ఇట్ డజంట్ మ్యాటర్ తెలంగాణలో జల్లులు పడతాయన్నట్టుంది వార్తలు ఎప్పుడు చదివినా అదే తెలంగాణలో జల్లులు పడతాయి తెలంగాణ అంటే బోల్డ్ ఉంది తెలంగాణ ఎక్కడ పడతాయో చెప్పడం తెలంగాణలో బెల్లు పడతాయి హీఈ్ వెరీ సేఫ్ ఐటల్ యూ ఎందుకంటే మీరు దీనికోసం మీరు వాతావరణ కేంద్రం అక్కడ బయటికి వెళ్ళి ఆకాశం చేసి చూసి చెప్పచ్చు తెలంగాణలో బల్లులు పడతాయి ఎందుకంటే ఆకాశంలో మేఘావృతం హైదరాబాద్ లో ఆకాశము మేఘావృతమై ఏ వాట్ క్యాన్ ప్రొడిక్షన్ ఇట్ ఈస్ దీనికోసం చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు హైదరాబాద్ ఆకాశం మేఘావృతమై ఉండును అని ఈజ్ న్యూస్ రాత్రి తొమ్మిదిన్నరకి వర్షము పడును అని చెప్పగలిగితే యూ టెల్ దాట్ అదర్వైజ్ టెంపరేచర్లు చెప్పి ఊరుకో అనవసరం ఇంకా అదే వాళ్ళు అవనే చెప్తున్నారు నాలుగు నగరములలో ఉష్ణోగ్రతలు ఎందుకండి వాట్ ఫర్ యు నో ఇట్ ఈస్ నాట్ సమ్మర్ ఇట్ ఈస్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఉంటుందని మనకు తెలుస్తుంది వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అదంతా వరుస చదువుతూ ఉండటం అంటే ఆ టైమ్ స్లాట్ ని ఫిల్ అప్ చేసి ప్రయత్నం చేస్తున్నారంటే నథింగ్ మోర్ దాన్ దాట్ ఎనివే anyway, పరీక్ష్యోకాన్